శోవనీరు వస్తుంది ఈ వేదాంత సభలకు శోభనీరు వస్తుంది ఆ సావనీరులో ప్రతి పండితుడిది ఓ ఆర్టికల్ ఉంటుంది ఆ దాంట్లో స్వతంత్రము అనదగ్గ వాక్యం కానీ మాట కానీ ఒక్కటి కూడా ఉండదు అంతా రిఫరెన్స్లే ఎంత తేడా ఉంది చూసారు అస్తూ ఏమంటే పూర్వపూర్వ వర్ణజనిత సంస్కారములతో కూడిన అంతిమ వర్ణము అనేది అసలు ఎక్కడైనా ఉందా అలాంటిది అలాంటిది ఎవరి దగ్గర ఎవరికైనా అటువంటి అనుభవం ఉందేమో చెప్పండి అటువంటిది లేదు ఎందుకో తెలుసిన పూర్వపూర్వ వర్ణజనిత సంస్కారములు వీటికి ముందు తెలియాలి ఇది సంస్కారం సంస్కారం ఇది సంస్కారం ఆ సంస్కారాలతోటి ఈ ఆఖరి వర్ణాన్ని గుచ్చాలి అసలు ఆ సంస్కారాలు ఎక్కడున్నాయి అవి ప్రత్యక్షం కావుగా అనుభవానికి వచ్చి కావుగా రా అన్నాను శ్రీరామ అన్నాను శ్రీరామలో శ్రీ సంస్కారము రా సంస్కారము మీ అనుభవంలో వెతుక్కోండి ఎక్కడైనా ఉన్నాయేమో చెప్పండి నాకు ఇవి ఎక్కడున్నాయి రా అనే సంస్కారం ఉందని మీరు మీకు అర్థజ్ఞానం కలిగిందా శ్రీరామ అనగానే అర్థజ్ఞానం కలిగింది ఆ అర్థజ్ఞానం కలగడానికి దారితీసినటువంటి మీ బుద్ధిని మీరు వెతికి దాంట్లో రా అనే సంస్కారం ఉందేమో నాకు చెప్పండి మీకు కనపడిందేమో ఎక్కడైనా శ్రీ అనే సంస్కారం కనపడిందేమో చెప్పండి ఇవ్వండి అలాంటి సంస్కారాలు మేము ఎరగాం అటువంటి సంస్కారాలు ఏమున్నా మాకెప్పుడూ కనపడాల మాకు తక్కువ అర్థజ్ఞానం కలిగిందంటే దాని పేరే స్ఫోట కార్యప్రత్యాయ సంస్కారై సహిత అంత్యోవర్ణ అర్థం ప్రత్యాయ్యతి చూడండి పూర్వపూర్వవర్ణజనిత సంస్కారములు మీకు ప్రత్యక్షము కాకున్నా ఆ సంస్కారాలు ఉన్నాయి ఎలా చెప్పగలరు ప్రత్యక్షం కాకుండా ఉన్నాయని ఎలా చెప్తారు ఒకవేళ శ్రీ సంస్కారము రా సంస్కారము లేకుంటే కేవలం అవర్ణము మీకు శ్రీరామ జ్ఞానాన్ని కలిగించేదా కలిగించరు కేవల మవర్ణము అంతటి జ్ఞానమును కలిగించే సామర్థ్యం ఉందా లేదు కానీ జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగింది జ్ఞానం కలిగిందన్నది అది అనుభవం అది దాంట్లో క్వశ్చన్ లేదు జ్ఞానం కలిగిందంటే ఈ జ్ఞానాన్ని మా ఒక్కటి కలిగించిందని మీరు చెప్పగలరా చెప్పలేదు మాకి శ్రీను రా తోడవ్వాలి శ్రీ రా తోడవ్వాలి చూడవ్వాలంటే ఎవీ లేవుగా శ్రీ అనగానే పోయింది రా అనగానే పోయింది ఏం తోడవుతాయి వర్ణాలు వాటి సంస్కారాలు ఉన్నాయి మాకు సంస్కారాలు ఏం ప్రత్యక్షంగా కనపట్టలేదు కదా మీకు కనపడకపోయినా ఉన్నాయి అదేమిటి కనపడకపోయినా ఉన్నాయని అలా చెప్తారు అవి లేకపోతే మా వల్ల మీకు జ్ఞానం కలిగేది కాదు జ్ఞానం కలుగుతోంది కదా కార్య ప్రత్యాయై సంస్కారై కార్యము అంటే శబ్దం యొక్క అర్థజ్ఞానం ఆ అర్థజ్ఞానం కలిగింది మీకు కలిగింది అంటే అంతిమవర్ణం ఒక్కదాని చేత అర్థజ్ఞానం కలగదు కాబట్టి అంతిమ వర్ణానికి పూర్వవర్ణములు చూడవ్వాలి కాబట్టి పూర్వవర్ణములు పుట్టి నశించినాయి కనుక తోడు కాలేవు కాబట్టి పూర్వవర్ణముల యొక్క సంస్కారములు తోడవ్వాలి కాబట్టి అవి తోడు అయ్యి ఉంటాయి కనపడకపోయినా సరే అని అర్థం చేస్తాం అన్నీ కనపడాలని రూలేమైనా ఉందా ఏమీ ఆ శ్రీరా సంస్కారాలు తోడై అంతిమ వర్ణమే అంతిమ వర్ణానికి తోడై అర్థజ్ఞానాన్ని కలిగిస్తాయి మొత్తానికి వర్ణ సంస్కారములైనా అవనివ్వండి వర్ణముతో కలిసి అర్థజ్ఞానం కలిగిస్తాయి కనుక శబ్దస్వరూపమేమింటే వర్ణములే అని అంటారేమో ఇది చే అది అంగీకారం కాదు ఎందుకంటే పూర్వపక్షాన్ని బలం చేస్తున్నారు ఎందుకో తెలుసిన సంస్కార్య స్మరణ క్రమవర్తిత్వా అది తర్వాత సంస్కారములతో సంస్మరణ క్రమవర్తిత్వా కార్యం అర్థీ త్యాం జాత సంస్కారచయ తస్ జాతి సేతి పరస్పరాశ్రేణ దోషయతి నా तेन पदार्मा पदज्ञातभा संस्कार ज्ञान नुक्तरा अशस्पराश्रयद्योतनाथ एकनाकारपक्षों निरस्ता तर वर्णस्मृतिमात्रह हेतुवायोगा न चुवर्ण हे हे साह्या అర్థీహేతుం కేస్కార్య వర్ణస్మృతిహేతు వాచ్యం అర్థీపూర్వకాలే భావనయా జ్ఞానాభావర్థధీహేతుోగాత్ వర్ణస్మరణే అనుమిత సా అంచవర్ణసర్థధీహేతు వాచ్యం తత్వ్రమిక వర్ణస్మరణ్యా అంచవర్ణనుభవానంతర తనుభావర్ణసాహిత్యా మనకి పైన కొంచెం ఇబ్బంది వస్తే వ్యాఖ్యానంలోకి వెళ్తే ఆయన మరింత కష్టాన్ని చేసి పెడతాడు మనకేమో హెల్ప్ చేయడు సంస్కార కార్యశ్యాపి తస్మాత్ స్ఫోటేవా సంస్కార కార్యశ్యాపి స్మరణస్ క్రమవర్తిత్వా ఓకే ఓకే ఇక్కడ పెద్ద సమస్య ఉంది ఇప్పుడు పూర్వపూర్వవర్ణజనిత సంస్కార విశిష్ట అంతిమ వర్ణము అర్థజ్ఞానమును కలిగిస్తుంది అని మీరు అంటారు కదా అంటే మరి పూర్వపూర్వవర్ణజనిత సంస్కారములను స్మృతిలోకి తెచ్చుకుని స్మరణకు తెచ్చుకుని ఆ స్మరణ రావాలి కదా అవి పూర్వపూర్వ అంటే ఇంక ఇప్పుడు ఇప్పుడు పూర్వం నుంచి పూర్వం అంటే గడచిన కాలం నుంచి వస్తుండే దాన్ని స్మృతి అంటారు ఇంతకు ముందు జరిగింది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అనుకోండి బుద్ధిలోకి దాన్ని ఏమంటారు స్మృతి అంటారు పూర్వపూర్వ వర్ణాలు పుట్టే నశించాయి కానీ నశిస్తూనే అవి ఒక ముద్ర వేసే నశించాయి కాబట్టి అవి నశించే పోని వంటి సంస్కారాలు ఉన్నాయి ఈ సంస్కారాలు ఎప్పుడున్నాయి ఈ క్షణంలో ఉన్నాయా ఈ క్షణంలో లేవుగా పూర్వక్షణములన్న సంస్కారము లేవు గతకాలీన సంస్కారం గత అంటే నిన్నటివి మొన్నటివి కాదు ఇప్పుడు ఈ క్షణానికి ముందు ఉన్నాయని గతకాలీన సంస్కారములు ఈ కాలంలో ఈ క్షణంలో వచ్చేవి అంటే అవి స్మృతి కావండి ఎప్పుడూ కూడా స్మృతి దేని నుంచి పుడుతుందో తెలుసినా సంస్కారం నుంచి పుడుతుంది సంస్కారం లేనిదే స్మృతి పుట్టదు గుర్తొచ్చిందంటే ఏది గుర్తొచ్చిందో దాని సంస్కారం బుద్ధి ఎందు ఉండాలి లేకపోతే గుర్తొస్తుందండి సంస్కారం లేకుండా గుర్తొస్తుందా రాదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది సంస్కారము కారణము స్మృతి కార్యము ఏమండి కాబట్టి శ్రీ అనే వర్ణము యొక్క స్మృతి రావాలి దాన్ని మాకి కలుపుకోవాలి రా అనే వర్ణము యొక్క స్మృతి రావాలి దాన్ని మాకి కలుపుకోవాలి మా అక్కర్ల మా వర్తమాన కాలంలో ఉంది కనుక మా అక్కర్ల శ్రీ సంస్కార స్మృతి రా సంస్కార స్మృతి మా మాతో కలిపి మా ఇప్పుడు ఉంది మా సంస్కారం అనకూడదు మాతో కలిపి అర్థాన్ని కలిగిస్తాయి అని మీరు చెప్పాలి మీరు చెప్తే దీని మీద అబ్జెక్షన్ పెడుతున్నా ఏమిటంటే అబ్జెక్షను ఇప్పుడు మొన్న జరిగిన ఒక ఘటన నిన్న జరిగిన ఘటన రెండు ఘటనలు ఉన్నాయి ఇవాళ మీకు గుర్తు వచ్చింది రెండు ఘటనలు గుర్తుకొచ్చాయి ఆ రెండు ఘటనలలో మొన్న జరిగింది ముందు గుర్తుకొచ్చి నిన్న జరిగింది తర్వాత గుర్తుకొచ్చి అలా గుర్తుకొస్తుందా లేట్లా తలగిందులుగా కూడా గుర్తుకు రావచ్చా ఎలా అయినా గుర్తుకు రావచ్చు కాబట్టి సంస్కారములు స్మృతికి వస్తాయే తప్ప ఆ సంస్కారములలో ఉండే క్రమం కూడా స్మృతికి వచ్చిందని ఎలా చెప్తాం కాబట్టి రాశ్రీమా అయిందనుకోదు అప్పుడు అర్థజ్ఞానం కలగడానికి వీల్లేదు ఇప్పుడు చూడండి వాక్యం సంస్కార కార్యశ్యాపి స్మరణస్య క్రమవర్తిత్వా మీకు సంస్కారముల సంస్కారాలతో పని సంస్కారాలు స్మృతి రూపాన్ని పొందినప్పుడే పనవుతుంది సంస్కారాల వల్ల ఏ పదే అవ్వదు అవి స్మృతిలో పడాలి ఈ అన్కాన్షియస్ అనేది పెట్టి అన్కాన్ష నేను డైగ్రెస్ అయ్యి చెప్తున్నాను అన్కాన్షస్ అని ఒకటి ఇది పిచ్చి లోకంలో ఉంది ఏమండి నాకు మనస్సు బాగులేదండి అన్నారనుకోండి ఎందుకు మనస్సు బాగులేదు అంటే ఏముందండి ఏదో నేనేమో మా నాన్నగారికి కొంత సేవ చేద్దామని అనుకుంటున్నాను కానీ ఆయన కోఆపరేట్ చేయట్లేదు ఎలా ఉంటుందిగా మనస్సు బాగులేదు అంటే దానికి వీడు వెంటనే ఏమంటాడో తెలిసిన సమస్య ఏమిటంటే చిన్నప్పుడు మీ నాన్న అన్కాన్షియస్ మీ అన్కాన్షియస్లో కొంత హాస్టైల్గా ప్రవేశించి ఉన్నాడు అంటే చిన్నప్పుడు వీడు చూషన్కి వెళ్ళబడితే వెళ్ళకపోతే ఏదో బొట్టిగా వేసి ఉంటాడు వాళ్ళ నాన్న అది వీడు కాన్షియస్లో ప్రవేశించి అప్పుడు కాన్షియస్ అది అన్కాన్షియస్లో వెళ్ళిపోయి కావాలి అన్కాన్షియస్లో ఉంది ఉండి ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత వీడికి కొడుకు పుట్టాక ఆ అన్కాన్షియస్లోంచి వీడికి వీడి నాన్నకి ఆ చిన్నప్పుడు వచ్చినటువంటి వైభనస్య మీకు బయటకు వచ్చి అది ఇప్పుడు నీకు మీ నాన్నకే ఉన్న దెబ్బలాట అది అన్కాన్షియస్ ఇప్పుడు బయటకు వస్తుంది అన్నం ఏదో కొత్త సత్యాన్ని ఆవిష్కరించుకున్నట్టు కాదు ఓ అలాగా నేను నాగో ఆయనకి ఉన్న ఈ మనస్పర్ధ అంత లోతైన ఎరగడ బాబో వాడు ఏదో పైపై ఏదో వంద రూపాయల దగ్గర వెయ్యి రూపాయల దగ్గర ఏదో స్పర్ధపడుతున్నామని అనుకుంటున్నాడు తప్ప దీనికి నా మూడో ఏటనాడు ఏదో అయినా అన్కాన్షియస్ నుంచి ఇదంతా వస్తుంది వారి ఇదంతా కూడా చాలా కన్ఫ్యూషను అన్కాన్షియస్ ఉంటే ఉండొచ్చు కాక దీని మీద ఓ ఫిలాసఫర్ అన్నాడు ఈ అన్కాన్షియస్ మీద బోల్డ్ చర్చింది ఫ్రాయిడ్ మొదలైన ఫిలాసఫర్స్ అందరూ ఉన్నారు దాంట్లో అన్కాన్షియస్ మీద ఫ్రాయిడ్ శిష్యుడు ఓ పెద్ద గోల్ అది దీని మీద ఓ ఫిలాసఫర్ ఏమన్నాడంటే ఇతను ఆధునికుడే ఫ్రాయిడ్ యూంబు తర్వాత వాడే అది అన్కాన్షియస్ అన్కాన్షియస్ గా ఉండిపోతే ఇంకా సమస్య ఉందండి అది సమస్య కాదుగా అల్కాన్షియస్ కాస్త కాల్షియస్ అయిల్ ఎప్పుడే కదా కష్టం కాబట్టి కష్టం కాన్షియస్ లోనే ఉంది ఇంకేదో అల్కాన్షియస్ లో యూ డీల్ విత్ దిస్ కాన్షియస్ వైట్ యూ వర్ అబౌట్ అల్కాన్షియస్ నో నో నీ అన్కాన్షియస్ లో చాలా ముద్ద ఉన్నది ఉండదు అన్కాన్షియస్ లో ఉన్న ముద్ద చిన్నదా పెద్దదా వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఇట్ ఈస్ ఇట్ ఈజ్ ఆల్రెడీ అండ్ వాట్ ఎవర్ కమ్స్ కమ్స్ మనం అన్కాన్షియస్ ఉన్నాయి and you need not deal with unconscious you have to deal with the conscious ali ido vichar idi ee philosopher annadu idi nenu gamaninchin tarvata inka unconscious need to drop chese san godduma gannu i have to from my side i have dropped inka na na colleagues unde akkad akkad padhal cheppe vallu inka dantod kushti padutone unnaru nenaithe drop chesesa అంటే నా కొలీగ్స్ అంటే వేదాంతం పాఠం చెప్పేవాళ్ళు ఉన్నారు కదా ప్రపంచంలో ఫ్లారిడాలో ఒక ఆవిడ పాఠం చెప్తోంది శాన్ ఫ్రాన్సిస్కోలో ఇంకొక ఆవిడ పాఠం చెప్తోంది లాస్ ఏంజలస్లో ఒక ఆయన చెప్తున్నాడు నేనేమో సేల్ హాస్పిటల్లో చెప్తున్నాను సికింద్రాబాద్లో చెప్తున్నాను బొంబాయిలో చెప్పి ఆయన ఒక ఆయన ఉన్నారు మద్రాసులో చెప్పి ఆయన ఒక ఆయన ఉన్నారు వీళ్ళందరూ సమకాలీకులు సమకాలీనులు వీళ్ళలో కొంతమంది ఎన్కాన్షస్ని కాపాడిస్తూ ఉంటారు నేనైతే మానేశాను నేను ట్రై చేశాను ట్రై చేసిన నాకే నచ్చలేదు అది ఈ ఫిలాసఫర్ చెప్పిన ఈ ఈ సందేశం నాకు నచ్చింది మనస్సుకి వద్దు అన్కాన్షియస్ వద్దు కాన్షియస్ ఉంటుంది ఈయన అబ్జెక్షన్లో ఇచ్చేశాడు కాన్షి అన్కాన్షియస్లో ఉన్నాయి సంస్కారాలు అంటే అల్కాన్షియస్లో ఉన్నాయి అల్కాన్షియస్ సంస్కారాలంటే ఫలానా సంస్కారం వీడి ఎందు గలదు అని మీకు ఎలా తెలుస్తుంది స్మృతి వచ్చినప్పుడే తెలుస్తుంది ఒక అతను అన్నాడు ఏదో అన్నాడు ఏదో ఒక ఈ హాలీవుడ్ స్టార్ గురించి అన్నాడు ఏదో నికోల్ కెడ్మన్ అనో స్టార్ ఒక ఆముందుడు చాలా ప్రఖ్యాతమైన స్టార్ ఆవిడ గురించి మాట అన్నాడు నికోల్ కెడ్మన్ అనో ఏదో అన్నాడు అంటే వీళ్ళు విద్యార్థులు స్వామీజీ మీకు అది ఎలా తెలుసును అన్నాడు ఎలా తెలుస్తుందంటే ఏమో నాకు తెలియదు ఎలా తెలుసు అన్నాడు ఆయన అది కుదరదు అది యాక్సెప్టబుల్ కాదు అంటే అంతకుముందు ఆ నికోల్ కెడ్మన్ ఆయన కలవడమో లేకపోతే ఆవిడ బొమ్మను చూడడమో ఆవిడ సినిమా చూడడమో లేకపోతే ఆవిడ గురించి పేపర్లో చూడ ఏదో అయి ఉంటుంది సంథింగ్ మస్ హెవ్ హ్యాపీ అది అన్కాన్షియస్లో పడుంది అది బయటకు వచ్చింది స్మృతి రూపంగా కాబట్టి అన్కాన్షియస్లో ఏమో నాకు తెలియదంటే కూడా పడి ఉంటుంది ఎనీవే వాటెవర్ దీనికి ఒక దృష్టాంతం చెప్తారు వామిట్ చేసినప్పుడు ఏమొస్తాయి మింగినవేవో అవే వస్తాయి టొమాటో ముక్కలు వచ్చాయంటే అర్థం ఏంటి బుద్ధదేవి కూర్చుని టొమాటో ముక్కలు తిన్నాలని అర్థం యాపిల్ ముక్కలు వచ్చాయంటే యాపిల్ తిన్నాను అర్థం శనగ ముక్కలు వచ్చాయంటే శనగలు తిన్నాను అర్థం ఆ ఎనీవే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ పూర్వపూర్వ వర్ణముల యొక్క సంస్కారములు స్మృతికి వస్తే పనవదు. అవ్వదు క్రమం కూడా స్మృతికి రావాలి క్రమం అనేది ఏది లేదు క్రమం వర్ణాలకి క్రమం ఉంది కానీ సంస్కారాలకి క్రమం ఉండదు సంస్కారాలు అలా పడుంటాయని కారణం దాంట్లో ఏది ఎప్పుడు వస్తుందో అది అప్పుడు వస్తుంది ఇది ముందు అది వెనక అనే లేదు క్రమం లేకపోతే వర్ణముల వల్ల మీకు శబ్ద అర్థజ్ఞానం కలిగిందని ఎలా చెప్తారు క్రమం ఉండదు కదా ఇది క్రమం కాబట్టి వర్ణముల వల్ల శబ్దజ్ఞానం కలుగుతుంది అనే మాట వసలు వెరాజ్ శ్రీరామ అనగానే ట్యాక్కుమని ఒక్కసారిగా ఎక్స్ప్లోషన్ అయినట్టుగా అర్థజ్ఞానం కలుగుతుంది ఆ ఎక్స్ప్లోషన్కే స్ఫోట అని పేరు కాబట్టి స్ఫోటయే శబ్దముల యొక్క ఆత్మ తస్మాత్ స్ఫోట కాబట్టి శబ్దమోంటే స్ఫోటే దంత పూర్వపక్ష ఆర్ స్ల్ ఇన్ పూర్వపక్ష సైకర్ణ ప్రత సంస్కారీజే పంచవర్ణ ప్రత్యయ జపరిపాక ప్రత్యయని ఏకప్రత్యయ విషయతయాటి ప్రత్యవభాసతే అనే స్ఫోటవాద సిద్ధాంతాన్ని చెప్పాడు స్ఫోటవాద సిద్ధాంతాన్ని చెబుతూనే దాంట్లో ఎన్నో లొసుగుల అవకాశం ఉందో అన్నీ పెట్టి వరి చెప్పారు ఈ స్ఫోటవాదం ఇలాగే అవుతుంది ఒకే వర్ణాన్ని మీరు కొట్టి పారేశారు కదా వర్ణాలను కొట్టి పారేశారు ఇప్పుడు శబ్దజ్ఞా అర్థజ్ఞానం మీకు ఎలా కలుగుతోంది స్ఫోట వల్ల కలుగుతోంది ఒక స్ఫోట ఈ స్ఫోట ఇప్పుడు శ్రీరామ అర్థజ్ఞానం కలిగిందా కలిగింది వర్ణాల వల్ల కలగలేదు కదా మరి దేనివల్ల కలిగింది స్ఫోట వల్ల కలిగింది ఈ స్ఫోట ఎక్కడ పుట్టింది ఎప్పుడు పుట్టింది చెప్పు శ్రీ అన్నప్పుడు పుట్టిందా ఈ స్ఫోట శ్రీ అన్నప్పుడు కదండి జాల వెళ్ళగలిగింది శ్రీరామ జ్ఞానం కలగాలి శ్రీ అనగానే కలిగిందా జ్ఞానం కలగలే శ్రీరా ఇప్పుడు కలిగిందా కలగలేదు శ్రీరామ కలిగింది అంటే మా నెత్తి మీద పుట్టిందన్నమాట కాబట్టి స్ఫోట ఎక్కడ పుట్టింది మా నెత్తి మీద పుట్టింది వర్ణాలు కాదు స్ఫోటంతోనే మళ్ళీ మా అని వర్ణం పెట్టేవేవి చూడండి అప్పుడే ఒక పెద్దలు వసుకోవచ్చు వర్ణాలు కాదనేసి మళ్ళీ బాగా పట్టుకొచ్చారు ఓకే మా నెత్తి మీద మీకు అర్థజ్ఞానం కలిగింది కదా స్ఫోట వల్ల మా ఇప్పుడు కలిగిందా ఎందుకు కలగలేదు అంటే అలా కాద పూర్వవర్ణములు కలిసినప్పుడే వాళ్ళు ఎత్తి మీద స్ఫోట జాల కలుగుతుంది ఎవి పూర్వవర్ణాలు అలా పుట్టి నశించాయి కదా ఎక్కడున్నాయి పూర్వవర్ణాలు లేవుగా అంటే పూర్వవర్ణాలు పుట్టి నశించిన వాస్తవమే కానీ వాటి యొక్క సంస్కారములతో కూడిన అంతిమ వర్ణాన్ని ఎత్తి అని మొత్తం మీద మళ్ళీ అదే చెప్పినట్టుగానే చెప్పాడు కానీ మీరు ఇదంతా నేను యాంటిసిపేట్ చేసి చెప్పాను ప్రస్తుతానికి మనం స్ఫోటవాదాన్ని అనుగ్రహిద్దాం ఎలా అనుగ్రహిద్దామంటే ఇప్పుడు చూడండి సహ అంటే ఆ అర్థజ్ఞానమును కలిగించే శబ్దము అది ఎక్కడొస్తుంది ఏకైక వర్ణ ప్రత్యయ ఆహిత సంస్కార బీజే అంచవర్ణ ప్రత్యయ జనిత పరిపాకే ప్రత్యయిని ప్రత్యయము అంటే జ్ఞానం ఏమండి శ్రీరాముడు శ్రీరాముడు రామరాజ్యాన్ని సాధించిన ఆయన శ్రీరాముడు అదే అర్థం అదే అర్థం ఈ అర్థము కలిగింది అర్థజ్ఞానం కలిగింది అర్థజ్ఞానం ప్రతివాడికే కలుగుతుంది అర్థజ్ఞానం ఎలా కలిగిందో తెలిసినా మా అనే వర్ణం నుంచి కలిగిందండవు మా వర్ణ జ్ఞానం నుంచి కలిగిందండి మా వినగానే మీకో జ్ఞానం కలుగుతుంది ఏమండే అంటే మా వర్ణ జ్ఞానము నుండి కలిగింది అంటే మా అనగానే కలిగింది అబెబే మా అనగానే కలగడు పూర్వపూర్వ వర్ణముల చేత ఆహితమైన సంస్కారములు ఏవి కలవో ఆ సంస్కారముల నుంచి కలిగే జ్ఞానమే జ్ఞానములు ఏవి సంస్కారాలని జ్ఞానాల్లోకి మరుస్తాడు కలవో ఆ జ్ఞానములన్నీ తన గర్భమునందు ఉంచుకున్న క్రమంతో సహా తన గర్భమునందు పెట్టుకున్న మా జ్ఞానము నుండి పుట్టింది అది కూడా ఒక పరిపాకం అయ్యి పుట్టింది ఒక కెమికల్ అయిన కెమికల్ ప్రాసెస్ లాగా అయిపోయి లోపల అప్పుడు టక్ పుట్టింది కాబట్టి అక్కడ పెద్ద ప్రాసెస్ మీకు తెలియకుండానే పరిపాకం అంటే పరిపాకం అంటే మెచ్యూరిటీ ఇట్ ఈస్ గెటింగ్ మెచ్యూర్డ్ సో మా అనే జ్ఞానము మా వర్ణము వల్ల కలిగిన జ్ఞానము పూర్వవర్ణముల చేత కలిగిన జ్ఞానములను తన గర్భంలో పెట్టుకుని మెచూరైపోయే పరిపాకాన్ని చెంది టక్ అని జ్ఞానం కలిగింది అది స్ఫోట తెలిసిందండి ఇప్పుడు అవి వచ్చింది చూడండి ఒక్కసారి సచ ఏకైక వర్ణ ప్రత్యయాహిత సంస్కార బీజే అనగా ఒక్కొక్క వర్ణము యొక్క జ్ఞానము చేత కలిగించబడిన సంస్కారములను తన గర్భమునందు కలిగి ఉన్న అంత్యవర్ణ ప్రత్యయజనిత పరిపాకే ఆఖరి వర్ణము యొక్క జ్ఞానము నుండి పుట్టిన పరిపాకము గల ప్రత్యిని జ్ఞానమునందు ఏకప్రత్యయ విషయతయా ఒకే ప్రత్యయమునకు విషయముగా ఒకే జ్ఞానమునకు విషయముగా ఝటితి ఒక్కసారిగా ప్రత్యవభాసతే అర్థజ్ఞానము కలుగుతున్నది దీంట్లో ఇంకో బలమైన ఆర్గ్యుమెంట్ ఉంది స్ఫోటవాదులు ఏమిటంటే వర్ణములే శబ్దము అని మీరంటే మీకు అర్థజ్ఞానం దేని నుంచి కలిగింది వర్ణముల నుండి కలిగింది అని మీరంటే దాంట్లో సమస్య వస్తుందో తెలిసిన శ్రీరామ అని వర్ణములు మూడు కానీ జ్ఞానం ఒక్కటే వర్ణముల నుండే జ్ఞానం పుడితే వర్ణములందు ఉండే అనేకత్వము జ్ఞానములందు కూడా ఉండాలి అనేక వర్ణములు కదా అనేక వర్ణములై ఉండగా వర్ణముల నుండే జ్ఞానం పుట్టిందంటే అనేక జ్ఞానములు పుట్టాలి ఒక్క జ్ఞానం ఎలా కాబట్టి ఒక్క జ్ఞానం పుట్టింది వర్ణములే జ్ఞా శబ్దము అనడానికి వీల్లేదు మరి మీ స్ఫోట ఏమిటి మీ స్ఫోటేమిటి మా అది అనేకము యొక్క కార్యం కాదది అనేకములు కలిసి పుట్టేది కాదది ఆ అనేకములన్నీ పరిపాకం చెందేసి ఒక్కటైపోయి పుట్టే జ్ఞానము అర్థమైందండి కాబట్టి జ్ఞానము ఒక్కటి ఆ జ్ఞానమును కలిగించేటువంటి స్ఫోట కూడా ఏకరూపము అనేక రూపం కాదు ఏకరూపము ఏకత్వ విశిష్టము వర్ణములు అన్నట్లయితే అనేకత్వ విశిష్టములైనవి వర్ణములు అనేకత్వము ధర్మం వాటి ఉంటుంది ఇప్పుడు దేహము నేను అన్నారు మీరు మేము ఇది వేదాంతంలో కూడా చెప్తూ ఉంటాం నేను అన్నప్పుడు మీకు అనేక ముక్కలతో కూడినట్టు కూడిన ఒక ఇంటిటీగా మీకు అనుభవానికి వస్తుందా లేక ఏకత్వ విశిష్టమైన ఇంటిటీగా అనుభవానికి వస్తుందా ఏకత్వంగానే అనుభవానికి వస్తుంది లేదండి నేను ఉన్నారు కదా నేనులో ఎన్ని ముక్కలు ఉన్నాయండి నేను ముక్కలే ఉన్నాయండి నేను నేనే అంటారు నేను మరి నే మరి దేహంలో నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు ముప్పై అవయవాలు ఉన్నాయి కదా నేను దేహమే నేను అనుకుంటాడు మీరు మళ్ళా కానీ నేను ముప్పై ముక్కలు అనుకుంటాడా అనుకో కాబట్టి దేహము నేను అనే జ్ఞానము ఏకత్వ విశిష్టము కేవండి నేను అనే ఏకత్వ విశిష్టమైన జ్ఞానము కలగడానికి నేను నేను అనే శబ్ ధ్వని నుంచి ఆ జ్ఞానం కలిగింది ఏకత్వ విశిష్టమైన ధ్వని ఇప్పుడు శ్రీరామని తీసుకో నేను విడి నేను ఎలా అయితే ఏకత్వ విశిష్టమో శ్రీరామ అనగానే మీకు కలిగే జ్ఞానము ఏకత్వ విశిష్టముగానున్నది ఏకత్వ విశిష్టముగానున్న జ్ఞానమును ఏకత్వ విశిష్టమైన స్ఫోట కలిగిస్తోందంటే బాగుంటుంది తప్ప తమయందు తామే అనేకత్వమును సంతరించుకుని ఉన్న వర్ణములు కలిగించినవి అని ఎలా చెప్తారు మీరు కాబట్టి వర్ణములు అనేకమే కానీ వాటి నుండి పుట్టే స్ఫోట మటుకు ఏకము ఆ స్ఫోట ఎప్పుడు పుడుతుంది ఆఖరి వర్ణంలో పుడుతుంది ఆఖరి వర్ణంలో దానంతటా అది పుట్టేదు పూర్వవర్ణముల యొక్క జ్ఞానములతో కలిసి ఒక పరిపాకము ఎందుకంటే మీరు అనేకాన్ని ఒకటి చేయాలి దాన్ని అనేకాన్ని ఒకటి చేయకపోతే మళ్ళీ అసలు సమస్య అలాగా మిగిలి ఉంటుంది కాబట్టి పూర్వపూర్వ వర్ణముల యొక్క సంస్కారముల నుండి వచ్చిన జ్ఞానాన్ని అంతిమ వర్ణ తోటి కలిపి ఒక పాకాన్ని నిర్వర్తించి పాకము అంటే మీరు కిచడీనే ఒకటి తయారు చేయాలి ఇప్పుడు పొంగల్ని ఉంటుంది పొంగల్ ఒకట అనేకమా ఒకటే పొంగల్ ఒకటే అనేకము కాదు మీరు మంట పెట్టకముందు అనేకం ఇవి టొమాటో ముక్కలు ఇవి ఏవో ఇది పోపు ఇది బియ్యం ఇలాగ అనేకం దాన్ని గిల్లీలో వేసేసి కింద మంట పెట్టేసి అరగంట తర్వాత కిందకు దింపితే అది ఏకము ఆ రకంగా శ్రీరామ అంతా పాకమైపోయి పరిపాకమైపోయి ఒక స్ఫోట పుట్టింది ఆ స్ఫోటకి జ్ఞానము ఏకరూపంగా ఉంటుంది కాబట్టి స్ఫోట ఏకము జ్ఞానము ఏకము స్ఫోటం పుట్టడానికి ముందు అనేకముందుగాక కానీ పరిపాకంలో ఏకత్వం వస్తుంది మీరు వర్ణములే శబ్దము అని అన్నట్లయితే ఈ పరిపాకాన్ని మీరు స్కిప్ చేస్తున్నారు వర్ణములు అనేకము జ్ఞానము ఉందో అనేకత్వం ఉండట్లేదు ఏకత్వం ఉంటుంది అని ఈ విధంగా స్ఫోటనం నిలబెడతారు ఇప్పుడు చెప్పండి శంకరులు వేదాంతులు కదా ఆయన ఆయనకి వ్యాకరణం మీమాంస ఇవన్నీ ఆయనకి తెలుసా తెలియదా అంటే ఆయన దార్శనిక చక్రవర్తి అంట చక్రవర్తి దగ్గర సామంతరాజులందరూ ఉంగి వంగి దండాలు పెట్టాల్సిందే అలాగే శంకరుల దగ్గరికి వచ్చేప్పటికి వైయాకరణలు మీమాంసకులు కార్కికులు అందరూ కూడా సలాం చేయాల్సిందే చక్రవర్తి కదా మరి అది అంచవర్ణ ప్రత్యయ జనిత పరిపాకే ఆఖరి వర్ణము యొక్క ఆఖరి వర్ణము యొక్క జ్ఞానముతో కలిగిన లేదా జ్ఞానము చే కలిగించబడిన పరిపాకము గల ప్రత్యిని మనస్సునందు ప్రత్యయిని అంటే మనస్సు ఈ ప్రత్యయాలు ఏమన్నా శ్రీ అనే వర్ణం యొక్క ప్రత్యయము రా అనే వర్ణము యొక్క ప్రత్యయము ఈ ప్రత్యయములను మా అనే వర్ణము యొక్క ప్రత్యయములకు వ్యత చేసి పరిపాకం చేసి ఇదంతా ఎక్కడ చేస్తారు మీరు మనస్సులో కాబట్టి ఈ ప్రత్యయములన్నిటికీ లోకస్ వీటన్నిటినీ కలిగి ఉన్నది మనస్సు అటువంటి ప్రత్యయని పక్కన మనస్సి నేను ఇందాక నుంచి దానికోసమే చూస్తున్నాను ప్రత్యయము ప్రత్యయని ఈ ప్రత్యయములన్నీ గల మనస్సునందు తెలిసిన మనస్సు ప్రత్యని ప్రత్యయములన్నీ గల మనస్సునందు ఏకప్రత్య ఒకే ఒక జ్ఞానమునందు విషయముగా ఝటి ప్రత్యవభాసతే హఠాత్తుగా ప్రకాశిస్తున్నది కాబట్టి ప్రాసెస్లో ఇవన్నీ ఉండు కాక కానీ ఇట్ ఈజ్ అన్ ఎక్స్ప్లోర్షన్ అండ్ ఇట్ హ్యాపెన్స్ ఆల్ ఎట్ వన్స్ అండ్ దెన్ ఆ జ్ఞానము అది ఒక్క జ్ఞానము ఆ మీకు జ్ఞానం కలిగింది శ్రీరాముడు ఫలానవాడనే జ్ఞానం కలిగింది ఆ జ్ఞానంలో విషయంగా శ్రీరాముడు ఒక ఆ జ్ఞానం కూడా ఒకే ప్రత్యయంలో విషయంగా ఆ జ్ఞానం కలుగుతుంది వన్ కాగ్నేషన్ ఇట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ వన్ సింగిల్ కాగ్నేషన్ it is not the uh, uh, outcome of multiple cognitions shri cognition dva cognition ma cognition the sequence cognition multiple cognitions anni kalpi sri ramudu ane jnanam galigindi is it like that no it is not like that there are no multiple cognitions there there is a single cognition cognition the pratyaksha chito vinidhi single a single eviti manatti meeda puttina single cognition శ్రీరా కాగ్నిషన్స్ యొక్క స్మృతులతో కలుపుకుని పాకమై పుట్టిన అదే స్తోక దాని నుంచే మీకు జ్ఞానం కలుగుతోంది నచ అయం ఏకప్రత్యయ వర్ణ విషయా స్మృతి మీరు పూర్వవర్ణముల యొక్క స్మృతులతో కూడిన అంతిమ వర్ణము యొక్క జ్ఞానము నుండి అర్థజ్ఞానం కలిగింది అని మీరు చెప్పినట్లయితే పూర్వవర్ణము యొక్క స్మృతులు అది అది అది ఒక ఒకటి ఒకటి కాదది ఇట్ ఇస్ నాట్ ఏ సింగిల్ కాంపినేషన్ పూర్వవర్ణ స్త్రీ యొక్క స్మృతి వేరు రా స్మృతి వేరు ప్రస్తుతం మా యొక్క జ్ఞానము వేరు ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి తప్ప వీటన్నింటినీ ఏకీకరణము చేసేటువంటి ప్రక్రియ మీకు మిస్ వర్ణములే శబ్దం ఎందుకంటే వర్ణములు విడివిడిగానే ఉంటాయి వాటి వల్ల వచ్చేటువంటి ప్రత్యయములు వాటి సంస్కారములు వాటి వల్ల వచ్చే స్మృతులు అన్ని భిన్న భిన్నంగానే ఉంటాయి ఈ అనేకములైన ఈ కలగూర గంప నుంచి ఏక విషయ జ్ఞానము పుట్టుట అది సంభవము కాదు కనుక మనం స్ఫోటమే అంగీకరించక తప్పదు వర్ణానం అనేకత్వా వర్ణానాం అనేకత్వా ఏకప్రత్యయ విషయత్వా అనుపత్తే వర్ణములే శబ్దము అని మీరు అన్నట్లయితే వర్ణముల అనేకము కనుక ఒకే జ్ఞానమునకు ఇవి హేతుమగుతున్నవి ఈ అన్ని వర్ణములు కలిపి ఒకే జ్ఞానమును ఏకత్వ విశిష్టమైన కాగ్నిషన్ను కలిగిస్తున్నాయి అని చెప్పడం అసందర్భంగా యుక్తియుక్తంగా ఉండదు తస్య ప్రత్యుచ్చారణము ప్రత్యభిజ్ఞాయమానత్వాత్ నిత్య నిత్యత్వం తర్వాత ఈ స్ఫోట అది నిత్యం శబ్దనిత్యత్వం కావాలిగా వర్ణములు అనిత్యం కానీ స్ఫోట నిత్యం స్ఫోట నిత్యం అని మీకు ఎలా తెలుసు ఎలా తెలుస్తున్నావు చూడండి ఇప్పుడు నేను మొదటిసారి శ్రీరామ అన్నాను మీకు జ్ఞానం కలిగిందా ఏమండి జ్ఞానం కలిగింది కదా మళ్ళీ ఓ పావుగంట పోయిన తర్వాత శ్రీరామ అన్నాను అంటే మళ్ళీ జ్ఞానం కలిగింది ఇప్పుడు ఇంకో జ్ఞానం కలిగిందా అదే జ్ఞానం కలిగిందా అదే జ్ఞానం కలిగింది కాబట్టి నిత్యం స్ఫోట కదా వర్ణములు అవి కాదు పావుగంట గ్రతని చెప్పిన వర్ణములు అప్పుడే పోయాయి ఇప్పుడు కొత్తగా చెప్పిన వర్ణములు ఇప్పుడు కొత్తగా చెప్పిన వర్ణములే అప్పుడు వర్ణాలే ఇప్పుడు చెప్తున్నానని లేదు ఆ వర్ణాలే ఈ వర్ణాలు ఈ వర్ణాలు వేరు ఆ వర్ణాలు వేరు కొంచెం బలంగా ఫలహారం చేసినప్పుడున్న వర్ణాలను నీరసంగా ఉండే వర్ణాలు భిన్న భిన్నములే కానీ జ్ఞానము ఒక్కటే దీన్ని ప్రత్యభిజ్ఞ అంటారు ఏమండి స్వామీజీ ఇందాక శ్రీరామ అన్నారు మళ్ళీ శ్రీరామ అంటున్నారు ఏమిటని మీరు ప్రశ్న వేస్తారు దాన్ని ప్రత్యభిజ్ఞ అదేమిటి ఇందాక అన్నాడు మళ్ళీ అంటున్నాడు ఏమిటి అంటే అదే ప్రత్యభిజ్ఞ ప్రత్యభిజ్ఞ ఉంది అంటే దాని అర్థం ఏంటి అది నిత్యం కాబట్టి మీకు ఆ జ్ఞానం కలిగింది మళ్ళీ జ్ఞానం కలిగింది అదే ఈ ఆ జ్ఞానమే ఈ జ్ఞానము అని ప్రత్యభిజ్ఞమై ఉండదు ఆ వర్ణములే ఈ వర్ణములు అనే లేదు ఆ జ్ఞానమే ఈ జ్ఞానము అనే కలదు ప్రత్యభిజ్ఞ అంటే రీ కాగ్నిషన్ కనుక ఆ ప్రత్యభిజ్ఞను బట్టి స్ఫోట నిత్యము మీరు వర్ణములే శబ్దము అంటే అనిత్యము కనుక శబ్దం అనిత్యమైకి వచ్చింది సరే స్ఫోటయ శబ్దము అంటే స్ఫోట నిత్యము కాబట్టి మీకు శబ్దము నిత్యము కావాలి కదా శబ్దం నిత్యం కావాలి వేద వైదికులకి అది కూడా మీకు చక్కగా సిద్ధిస్తుంది భేద ప్రత్యయస్ వర్ణ విషయత్వాత్మంటే జ్ఞానం ఒక్కటే అంటున్నారు ఒక్కటే ఎలా ఒక్కటైతే ప్రత్యే ఉంటుంది ఇప్పుడు ఇందాక కలిగిన జ్ఞానమే మళ్ళీ కలిగింది అంటున్నావా లేకపోతే ఇందాక కలిగిన జ్ఞానము ఇప్పుడు కలిగిన జ్ఞానము ఒకటే అంటున్నావా ఒకటేలా అవుతాయి మళ్ళీ కలిగిందంటే అది అది మీకు భేదం వచ్చింది కదా రెండు సార్లు అదే జ్ఞానం కలిగింది మూడు సార్లు అదే జ్ఞానం కలిగిందంటే భేదం వచ్చింది కదా మరి ఆ భేదం అభేదము ఉంది దాంట్లో ఎలాగా అదే జ్ఞానము కలిగి మూడు సార్లు అదే జ్ఞానము కలిగినది అన్నప్పుడు అదే జ్ఞానము అభేదం మూడుసార్లు ఉంటే భేదం దీన్ని భేదాభేదం భేద సహిష్ణు అభేదం అంటే ఇది ఎటువంటి భేదము అంటే భేదాన్ని అంగీకరించే అభేదం అప్పుడే ప్రత్యభించి ఉంటుంది భేదాన్ని స్వీకరించే భేదంలోనే ప్రత్యభించి ఉంటుంది కాబట్టి మరి మరి ఈ భేదాన్ని ఏం చేస్తారు ఎందుకంటే భేదం వచ్చిందంటే అది నిత్యత్వానికి భంగం అవుతుంది కదా స్ఫోటవాదులు ఏమన్నారంటే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు భేవాంతకుడు వాళ్ళు ఏమన్నారంటే జ్ఞానము నిత్యము అదే జ్ఞానమని వీడు అన్నాడే ఇందాకటి జ్ఞానము ఇప్పటి జ్ఞానము అన్నాడు అది ఇందాకటి జ్ఞానము ఇప్పటి జ్ఞానము అని రెండు జ్ఞానాలు కావు జ్ఞానము ఏకమే నిత్యమే ఆ వర్ణములను బట్టి ఇందాకటి వర్ణములను బట్టి వచ్చి జ్ఞానము ఇప్పుడు వర్ణములను బట్టి వచ్చిన జ్ఞానము వర్ణములలో ఉండే భేదమే తప్ప జ్ఞానంలో భేదము లేదు కానీ ఒకప్పుడు మనిషి ఏం చేస్తుందంటే వర్ణములలో ఉండే భేదాన్ని జ్ఞానం మీద ఆపాదించి ఆ వర్ణములను బట్టి వచ్చిన జ్ఞానము అండం బదులు ఆ జ్ఞానము ఉంటాడు ఈ వర్ణములను బట్టి వచ్చిన జ్ఞానము అనడానికి బదులు ఈ జ్ఞానము ఉంటాడు అని దానికి ప్రత్యభిజ్ఞాన్ని ప్రకటించాడు కాబట్టి వర్ణములలో ఉండే భేదాన్ని జ్ఞానం మీద ఆపాదించటం ద్వారా మీకు జ్ఞానంలో ఉండే భేదాంశము ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది దట్ ఈస్ హౌ ది భేద ఆస్పెక్ట్ ఆఫ్ ది జ్ఞాన్ ఐ ఈజ్ ఇట్ ఈస్ నాట్ ది భేద ఇట్ ఈస్ నాట్ ది జ్ఞానం విచ్ ఇస్ డిఫరెంట్ రియల్లీ స్పీక్ ఇట్ ఈస్ ది సేమ్ జ్ఞానం బట్ కాస్డ్ బై డిఫరెంట్ వర్ణస్ మీరు వర్ణాలను వదిలిపెట్టి అసలు ఏ పని అవ్వదు మళ్ళీ వర్ణాలకి చోటు వచ్చింది చూడండి మీరు ప్రత్యే భజ్ఞను నిలబెట్టాలన్నా మళ్ళీ వర్ణాలు అవసరం భేద ప్రత్యయస్య వర్ణ విషయత్వాత్ కాబట్టి మీకు అదే జ్ఞానం ఇది అన్నప్పుడు ఆ అదే ఇది ఆ ఏకత్వము ఆ నిత్యత్వము స్ఫోటది అప్పుడు అలా చెప్పాడు ఇప్పుడు ఇలా అదే మళ్ళీ చెప్తున్నాడు అన్నప్పుడు ఆ భేదాంశము వర్ణములది కాబట్టి భేదం ఎక్కడున్నా వర్ణాలకి పెట్టండి అభేదము నిత్యత్వము స్ఫోటకి పెట్టుకోండి ఆ విధంగా మీరు భేదాన్ని ఎక్స్ప్లెయిన్ భేదానుభవం ఉంది కదా అనుభవంలో భేదం మనకు వస్తుంది కదా భేదానుభవాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టయింది శబ్దనిత్యవాన్ని కూడా మనం కాపాడుకున్నట్లు అగుతున్నది కనుక శబ్దము యొక్క ఆత్మ స్ఫోట తస్మాత్ నిత్యాత్ శబ్దాత స్ఫోట రూపాత్ అభిధాయకాత్ క్రియాకారకఫలక్షణం జగత్ అభిధేయభూతం ప్రభవతి అంటే అక్కడితో స్ఫోటవాదం పుట్టాయి కాబట్టి స్ఫోటవాదం యొక్క అంతిమమైన స్టేట్మెంట్ ఏమిటంటే శబ్దము నుంచే జగత్తు పుడుతోంది ఆ శబ్దము ఎటువంటి శబ్దం అది నిత్యము నిత్యం అవ్వాలి లేకపోతే మీమాంసకుల సమస్య పరిష్కారం అవ్వదు నిత్యము అది ఎటువంటి శబ్దం అది స్ఫోటరూపమైన శబ్దము నిత్యము అది అర్థజ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది అటువంటి స్ఫోటరూపమైన శబ్దము నుండి కలిగిన అర్థజ్ఞానమును ఆలంబనంగా చేసుకుని ఈ సకల జగత్తు సృష్టించబడినది కాబట్టి ఈ జగత్ అంటే క్రియ కారకములు ఫలములు ఇదంతా అనుకున్నాం మనం అటువంటి జగత్తు ఆ జగత్తు ఆ అర్థము అభిధేయము ద డెసిగ్నేటెడ్ డెసిగ్నేషన్ అభిధానము అభిధానం వర్ణాలు స్ఫోటయే అభిధానము దట్ ఈస్ నిత్యం అండ్ ఫ్రమ్ దాట్ ఈ అభిధేయభూతమైన డెసిగ్నేటెడ్ రూపంగా ఉండే ఈ జగత్తు పుట్టినది ఇది క్రియాకారక ఫలక్షణములుగా ఈ జగత్తు ఉన్నది అత ప్రభవాత్ అత అంటే స్ఫోట రూపమైన శబ్దము నుండి ఈ జగత్తు పుట్టినది ఇది స్ఫోటవాదం మీకు స్ఫోటవాదంలో ఉండే సారమంతా వచ్చేసింది ఇంకా మీరు వ్యాకరణ పుస్తకాల్లోకి వెళ్తే దీన్నే బాగా డైలైట్ చేసి బ్లోఅప్ చేసి మీకు పుస్తకాలు పుస్తకాలు నింపుతారు బట్ స్ఫోటవాదం అంటే ఇంతే ఇంతకంటే ఇంకేం లేదు వాళ్ళు వర్ణాలకి వాళ్ళకి వర్ణాల వల్ల వాళ్ళకు వచ్చే ఇబ్బందులన్నింటినీ శంకర్లు ఇక్కడ ప్రస్తావించారు వర్ణముల లెవెల్లోంచి ఒక హయ్యర్ లెవెల్లోకి దాన్ని వాళ్ళు తీసుకెళ్లే ప్రక్రియని కూడా సింపుల్గా ఆయన చెప్పారు మీరు వ్యాకరణ శాస్త్రం వల్లించి మీ జీవితాన్ని వ్యక్తం చేసుకోవడానికి బదులు చదివేస్తే పని ఇది పూర్వపక్షం పూర్తయింది ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నారు వర్ణ ఏవతు శబ్ద అది సూత్రం అది అది సూత్రకారుడు ఈయన బాధరాయుణుడు కాదు సూత్రం ఇది మీమాంసకుల సూత్రం ఈ సూత్రం చెప్పిన వారు ఎవరో తెలుసిన ఇతి భగవానుపవర్ష ఉపవర్షాచార్యులని ఒక ఆచార్యులు ఉండేవారు చాలా ప్రాచీన ఆచార్యులైన కేవలి మహర్షి శబరస్వామి కుమారుల పట్టు వాళ్ళ తర్వాత వచ్చిన ఆచార్యులు బాగా ప్రాచీనమైన ఆచార్యులు పండితులు ఆయనకి దండం పెడతారు ఉపవర్షాచార్యులు శంకరులు స్వయంగా భగవాను ఉపవర్షన టైటిలే ఇచ్చారు స్ఫోటవాదులకు భగవాన్ అనలేదు ఆయన పూజనీయుడు ఉపవర్షాచార్యులు ఆయనే చెప్తున్నాడు ఎవరు చెప్తున్నాడో తెలుసుదా నేను ఇంత పాఠాలు అయ్యాక ఆయన సూత్రం ఏమిటంటే శబ్దములంటే నువ్వేదో దాన్ని చుట్టూ అలాగా మెస్మరిజం చేసి ఎవరికి తెలియని ఒక స్ఫోట అనేది ఒకటి కొట్టుకొచ్చి అక్కడ పెట్టే ఉంటాను నీ ప్రయత్నం అంతా వ్యర్థం వర్ణములే శబ్దము ఏవా పెట్టారు వర్ణ ఏవత్ ఏవీ శబ్ద నాలేదు వర్ణ ఏవత్తు కదూ నా లేదు నా ఉండకూడదు వర్ణ ఏవతు శబ్ద ఇది తప్పు ఇది నా తప్పు వర్ణ ఏవతు శబ్ద ఇది భగవానుపవక్ష అది సిద్ధాంతం శంకరులు ఉపభ్రష్టాచార్యుల యొక్క సిద్ధాంతాన్ని అంగీకరిస్తారు అయితే మరి ఈ స్ఫోటవాదులన్నీ ఏవేవో అబ్జెక్షన్స్ వేసి సార్ వాటన్నిటికీ సమాధానం చెప్పేస్తారు చెప్పేసి ఈ స్ఫోట అనే ఒక ఒక పదార్థాన్ని ఒక దాన్ని సృష్టించి దాని నుంచి ఏదో పుట్టిందని ఇది ఏం అక్కర్లేదు జనం సింపుల్గా వాళ్ళు ఏమనుకుంటున్నారు మేము వింటున్నాము మాకు తెలుస్తోంది అనుకుంటున్నారు అంతే దానితో సరిపడుతుంది అది పూర్ణమే um,